హరి ఓం గణానా గణపతి భవామహే కవి కవీనాప్రమస్త జేష్టరాజు బ్రహ్మణను సీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాదాచార్యపర్యంతం వందే గురుపరంపరా శబ్ద ఇతి చైనా అత ప్రభవా ప్రత్యక్షానుమానాభ్యాం దేవతలకు విగ్రహం ఉన్నట్లయితే శబ్దము నుండి విరోధము వస్తుంది ఎందుకంటే విగ్రహం అంటూ ఉన్నట్లయితే ఆ విగ్రహాన్ని నశిస్తుంది ఆర్గ్యుమెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ విగ్రహం ఉంటే నశిస్తుంది ఇప్పుడు కనుక ఇంద్రుడికి విగ్రహం ఉన్నది అంటే ఆ ఇంద్రుడు నశిస్తుంది ఇంద్రుడు నశిస్తే ఇంద్ర శబ్దము యొక్క అర్థము నశిస్తుంది ఇంద్రు శబ్దానికి ఆ శబ్దం యొక్క అర్థానికి ఉండే మధ్య ఉండే సంబంధం కూడా నశిస్తుంది అప్పుడు శబ్దము కూడా వినాశియే అవు అవుతుంది ఒక శబ్దం యొక్క అర్థము వినాశీ అయి శబ్దార్థ సంబంధము వినాశీ అయినప్పుడు శబ్దం ఏమవుతుంది అది వినాశీ అవుతుంది అంటే అనిత్యం అవుతుంది శబ్దము అనిత్యము అది మరి వేదము అపౌరుషీయము నిత్యము అనే వాదానికి అనే ఆ ప్రతిపాదనకి ఇది విరోధం అది శబ్ద ఇ శబ్దే విరోధ శబ్దమునందు విరోధము వచ్చును దేవతకు విగ్రహము ఉన్నది అన్నట్లయితే శబ్దమునందు విరోధము వచ్చును అని పూర్వపక్షం ఇది చేదమునందు ఏం విరోధం ఉండదు ఎందుకంటే ఆకృతి శబ్దానికి అర్థము ఒక వ్యక్తి కాదు ఆకృతి వ్యక్తి పుడతాడు పోతాడు కానీ ఆకృతి అనే జాతి అని అది మిగిలి ఉంటుంది ఇప్పుడు మామిడి పండు అన్నారు అనుకోండి ఆ శబ్దానికి అర్థం ఇదిగో ఫలానా మామిడి పండు అని ఇక్కడ పెట్టారనుకోండి ఇదిగో ఇది ఆ శబ్దానికి అర్థం ఇది అని చెప్పినట్లయితే ఆ పండు సాయంకాలానికి చేడిపోతుంది లేకపోతే రేపటికి చేడిపోతుంది కాబట్టి శబ్దం అనిత్యం అవుతుందా అలా నిత్యం కాదు ఈ పండు చెడిపోయినా మొత్తానికి మామిడి పండు అనే ఆకారం ఒకటి జగత్తులో ఉంటుంది కదా ఆకులకి ఉంటుంది కదా కాబట్టి అది నిత్యంగా ఉంటుంది అలాగే ఇంద్రుడనే ఒక పర్టికులర్ దేవత పుట్టి నశించినప్పటికీ ఇంద్ర పదవి స్థిరంగా ఉంటుంది కాబట్టి శబ్దానికి వ్యక్తి అనే అర్థం కాకుండా జాతి అని అర్థం చెప్పినట్లయితే మీకు ఈ శబ్దము అనిత్యము అనే పేచి ఉండదు శబ్దనిత్యవానికి భంగము కలుగదు కాబట్టి విరోధము ఉండదు పైగా అతఃప్రభవాత్ ప్రత్యక్షానుమానాభ్యాం ప్రత్యక్షమైతే శృతి అనుమానం అంటే స్మృతి ఈ శృతి స్మృతులను బట్టి మనకేమి నిర్ధారణమవు నిర్ధారితమవుతుందంటే ఈ శబ్దము నుండియే ఈ జగత్తు పుట్టినది అది సూత్రం శబ్ద ఇది చే అతఃప్రభవాత్ అయితే శబ్దము అర్థము అని కదా అసలు శబ్దం అంటే ఏమిటి శబ్దానికి మీ తాత్ప మీ అభిప్రాయం ఏమిటి శబ్దము శబ్దము ఉంటారు కదా వాట్ యూ మీన్ బై దట్ వర్డ్ శబ్ద అకారాంత పుణ్యంగో రామ శబ్ద అన్న రామ అనేది శబ్దము సో ఇప్పుడు రామా అనే శబ్దము అంటే ఏమిటి రామా అనే శబ్దం ఏమిటి రా ఆ మా ఆ అదే రామా అనే శబ్దము లేక అది వర్ణాహ శబ్దం అని పక్షం వర్ణాహ శబ్దం అంటే రా ఆ రేఫ ఆకారము మకారము అకారము నాలుగు వర్ణాలు ఉన్నాయి ఒక క్రమము సో ఆ క్రమంలో ఉన్న వర్ణములకే శబ్దము అని చెప్పి ఒక పక్షం వర్ణపక్షం స్ఫోటపక్షం ఇంకొకటి వర్ణముల వల్ల జ్ఞానం ఎక్కడ కలుగుతుంది వర్ణాలు అలా పుడుతూ ఉంటాయి ఇలా నశిస్తూ ఆ వర్ణాలన్నీ పూర్తయ్యేప్పటికీ ఒక సడన్ ఇన్స్టింగ్టివ్ నాలెడ్జ్ ఏర్పడుతుంది ఇన్స్టింగ్టివ్గా ఆ నాలెడ్జ్ ఏర్పడుతుంది సంకల్పంతో సంబంధం వినలేదు ఆ శబ్దం వినడం పూర్తయ్యేప్పటికీ మీ ఇచ్చతో సంబంధం లేకుండా ఒక నాలెడ్జ్ ఒక జ్ఞానము కలుగుతుంది అదిగో ఆ పుట్టే జ్ఞానానికే శబ్దము అని పేరు అని వాళ్ళు స్ఫోటవాదాన్ని ప్రతిపాదిస్తారు ఆ స్ఫోటవాదాన్ని మనం చూసాం విస్తారంగా చూసాం దాని మీద ఇప్పుడు వర్ణవాదాన్ని చూడబోతున్నాం అంటే స్ఫోటవాదాన్ని నిరాకరించి వర్ణవాదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు వర్ణ ఏవతు శబ్దీ భగవానుపవర్ష కాబట్టి ఉపవర్షాచార్యుడు ఏమన్నారంటే ఈ స్ఫోటవాదాన్ని ఆయన ఎదుగును తర్వాతి కాలంలో నాగేశ భట్టు వీళ్ళందరూ వచ్చి స్ఫోటవాదాన్ని బాగా బలంగా ప్రతిపాదన చేశారు అయితే ప్రా ఈ ఉపవర్షాచార్యులు చాలా ప్రాచీన ఆచార్యులు మీమాంసక ఆచార్యులు ఆయన ఏమన్నారంటే ఈ స్ఫోటాలేది ఏమీ లేదండి ఎలాంటిది ఏముందో మాకేం అనుభవానికి రావట్లేదు మీరు స్ఫోటంటే అది అలాగా సడన్ ఎక్స్ప్లోషన్ లాగా అర్థం పుట్టుకొస్తుంది మీరు వర్ణించారు మాకు అలా అనుభవానికి రావట్లా అనుభవానికి రావాలి ఫైనల్గా ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఆల్ ద మెషరింగ్ మెషరింగ్ రాడ్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీ అనుభవానికి రావాలి అది దట్ ఎస్టాబ్లిషెస్ ఎ థింగ్ అనుభవానికి రాని చదువు ఎందుకు పనికి రాని చదువే అంచేతనే దాన్ని అనుభవానికి తెచ్చే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తూ ఉండాలి ఉదాహరణకి జరామృత్యుం అత్యేతి అన్నది మనకు ఉపనిషత్వాక్యం ఆత్మస్వరూపము జరామృత్యువులకు అతీతమైనది అది అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అనుభవానికి వస్తే ఉపయోగం లేకపోతే ఏమిటి ఉపయోగం ఊరికే అలా వల్లించి పెట్టుకుంటే జరామృత్యువుల అతీతమో ఆత్మతత్వము అని ఇంత పొడుగు సమాసాలు చెప్తూ ఉంటే ఉపయోగం ఏమీ ఉపయోగం లేదు ది పెర్సన్ రిమైన్స్ ఎ బ్యాగ్ ఆఫ్ బోన్స్ అని అంటారు వల్లించిది ఎంత పొడుగైన ఎంత గొప్ప శాస్త్రం వల్లించినా మనిషి ఏమిటి ఏ బ్యాగ్ ఆఫ్ బోన్స్ దానివల్ల కాబట్టి అనుభవానికి రావాలి స్ఫోట అనేది ఒకటి దాని పేరే శబ్దము అని మనం చూసాం ఆ స్ఫోట ఈ స్ఫోట మాకేమో అనుభవానికి రావట్లేదు ఎవరికైనా అనుభవానికి వచ్చిందేమో చెప్పండి మాకు రావట్లేదు వర్ణాల అనుభవానికి వస్తున్నాయా ఎస్ వర్ణాల అనుభవానికి వస్తున్నాయి రావట్లేదు వర్ణాలు రామా వర్ణాల అనుభవానికి వస్తున్నాయా లేకపోతే ఒక విచిత్రమైన స్ఫోట అనుభవానికి వస్తుందా వర్ణాలే అనుభవానికి వస్తున్నాయి కాబట్టి వర్ణములే శబ్దము అని ఉపవర్షాచార్యులు చెప్పినారు దాని మీద పూర్వపక్షం నను ఉత్పన్నద్భం సిత్వం వర్ణానాముక్తం వర్ణ అసలు సమస్య మళ్ళీ ఒక సమస్య మొదటకు వచ్చేసింది ఎందుకంటే వర్ణములే శబ్దం అయితే వర్ణములు అలా పుడతాయి ఇలా నశిస్తాయి అప్పుడు శబ్దం అనిత్యము అసలు ఇంత చర్చ చేస్తున్నది దేనికి నిత్యము అని నిరూపించటానికే కదా శబ్దం నిత్యం శబ్దమే అనిత్యమైతే విరోధం వస్తుంది శబ్దే విరోధ శబ్దము నిత్యము ఈ జగత్తు శబ్దం నుంచి పుట్టింది జగత్తు అనిత్యం పుట్టింది గిట్టుతుంది అటువంటి అనిత్యమైన జగత్తు కూడా శబ్దం నుంచే పుట్టింది అత ప్రభవా శబ్దం నిత్యం ఇప్పుడు మీరు వచ్చి వర్ణములే శబ్దము అంటే ఏమైంది అక్కడికి వర్ణములు పుట్టి నశించేవి గనుక శబ్దము అనిత్యమవు మూలఛేదం అయిందిగా అసలు ఒరిజినల్ పర్పసే డిఫీట్ అయింది కాబట్టి వర్ణంలో ఎలా శబ్దం అవుతాయి అని అబ్జెక్షన్ తన్నా అది సరికాదు ఎందుకంటే త ఏవేతి ప్రత్యభిజ్ఞానా అది ప్రత్యభిజ్ఞానం అనేది ఒకటి ఉండదు ప్రత్యభిజ్ఞానం ఏం చేస్తుందంటే ఒక వస్తువు యొక్క నిత్యత్వాన్ని అది నిరూపిస్తుంది ఎలాగంటే ఇప్పుడు రామ అని మీరు ఏం చేస్తారు రామహ అని అంటారు నేనన్న పదాన్నే మీరు అనాలి వేదం అలాగే వెళ్ళిస్తారు గురువు గారు ఒక మాట రెండు ఒకసారి అంటే శిష్యుడు రెండుసార్లు అంటారు కాబట్టి రామహ అని నేనన్న మాటే మీరు అనాలి ఇప్పుడు మీరు నేనన్న శబ్దాన్ని ఉచ్చరిస్తున్నారా లేక కొత్త శబ్దాన్ని ఉచ్చరిస్తున్నారా నేను చెప్పిందే మీరు చెప్పింది దీన్ని అనూచ్చారణము వేదం అనూచ్యాచార్యో అంటే వాసిన మను శాస్తి వేదం అనూచ్య అంటే అను అను అంటే అనుసరించి ఉక్వా అనుసరించి పలకాలి ఇప్పుడు నేను నేను అన్నదే మీరు అనండి రామ ఇప్పుడు అన్నారు కదా మీరు దేన్ని అన్నారు కొత్త రామశబ్దాన్ని అన్నారా నేనన్న రామశబ్దాన్ని అన్నారా నేను అన్న రామశబ్దాన్ని అన్నారు కదా అదే ప్రత్యేకించ అంటే నేను ఏ శబ్దాన్నే పలికానో దానినే మీరు మళ్ళా పలికినారు అంటే ఇప్పుడు ఏమైంది నేను పలికిన శబ్దము పుట్టి నశించిపోయిందా లేకపోతే అది అలా ఉంది దాన్నే మీరు పలికినట్లయినదా అలా ఉంది ఉంది రామశబ్దం ఉంది అదేం నశించదు అది ఉంటుంది దాన్ని నేను అన్నాను ఉన్నదాన్నే నేను అన్నాను నేను అన్నదాన్నే మీరు అన్నారు ఇంకొక మా గురువు అన్న శబ్దాన్ని నేను అన్నాను నేనన్న శబ్దాన్ని మీరన్నారు అదే శబ్దాన్ని ఒక తరం తర్వాత ఇంకొక తరం అలా అంటూ వస్తున్నారు అదే శబ్దాన్ని దీని ప్రత్యభిజ్ఞ అని అంటారు ఈ ప్రత్యభిజ్ఞను బట్టి మీకేం తెలిసింది రామశబ్దం నిత్యమని తెలిసిందా అనిత్యమని తెలిసిందా నిత్యం అని తెలిసింది శబ్దం నిత్యం ఎప్పుడూ ఉంటుంది మరైతే ఈ పలుకుట అన్నదేమిటి నిత్యంగా ఉన్న శబ్దాన్నే అభివ్యక్తము చేయు ఈ పలకడానికి అర్థం ఏంటంటే ఉన్న సంచేతనే జాతి అనేది అంగీకరించడం ఎక్కడ అంటూ ఏం ఉండదు ఉంది శబ్దం రామశబ్దం ఉంది ఎక్కడుందో అక్కడుంది మొత్తానికి రామశబ్దం ఉందా లేదా ఉంది ఉంది కనుకనే నేను దాన్ని పలుకుతున్నాను ఉన్న రామశబ్దాన్ని పలుకుతున్నానా లేని రామశబ్దాన్ని పలుకుతున్నానా ఉన్న రామశబ్దాన్నే పలుకుతున్నా కాబట్టి రామశబ్దము అభివ్యక్తమైందా పుట్టిందా అభివ్యక్తమైందా ఇప్పుడు పిల్లవాడు అభివ్యక్తమయ్యాడా పుట్టాడా చెప్పండి మీరు కాబట్టి మీ పుట్టుక ఏమైంది అక్కడికి తీసుకెళ్ళి ఆ వేసు బేస్టట్లో పారాయండి అజాతవాదం కదా అసలు పుట్టుకే లేదంటుంటే మళ్ళీ పుట్టుకని వేసడం చూపు రాకే పుట్టుకనేది అంగీకరించడం అభివ్యక్తం అవుతుందంటే ఇప్పుడు రామశబ్దాన్ని నేను ఉచ్చరించినప్పుడు అది ఉన్న రామశబ్దాన్నే నేను ఉచ్చరిస్తాను రామశబ్దాన్ని అభివ్యక్తము చేస్తాం అంటే పుట్టించము పుట్టదు నశించదు పుట్టదు నశించదు అభివ్యక్తం అవుతుంది అనభివ్యక్తముగా అయిపోతుంది మళ్ళీ ఆ సైలెన్స్లోంచి వస్తుంది మళ్ళీ ఆ సైలెన్స్లో మెజ్జి అయిపోతుంది ఆ సైలెన్స్లోనే ఉంటుంది రామశబ్దం ఎక్కడుంటుంది అంటే ఎక్కడో ఉంటుంది బయట ఉండే ఆకాశంలో ఉంటుందా ఏముండని బయట ఉండే ఆకాశంలో ఉండొచ్చు లేదా లోపల ఉండే ఆకాశంలో ఉంటుంది ఎక్కడో ఉంటుంది కాబట్టి అదే రామశబ్దాన్ని నేను ఉచ్చరిస్తాను మళ్ళా అదే రామశబ్దాన్ని మీరు ఉచ్చరిస్తారు ఈ అదే అదే అదే దాని పేరే ప్రత్యభిజ్ఞ స్వయం దేవదత్త ఆ వీడు అంటే ఇప్పుడు కొత్తగా పుట్టినట్ట లేకపోతే అభి దాన్ని ప్రత్యభిజ్ఞ అంట స్వయం దేవదత్త అభిజ్ఞ ఇది దక్షిణాముఖ్య సూత్రంలో వచ్చింది కదా ఎ సో వాడే వీడని ప్రత్యభిజ్ఞ సర్వాస్వస్థాసు బాల్యమైపోయింది ఎవరూ వచ్చింది అది పోయింది మధ్య వయస్సు వచ్చింది అది పోయింది పెద్ద వయస్సు వచ్చింది కానీ పోనిది ఒకటి అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అన్ని అవస్థలలోనూ అనుసూతంగా పోనిది ఒకటి ఉన్నది అదేమిటి అహం అహంకే ప్రత్యభిజ్ఞ కలదు కాబట్టి అహం నిత్యము అహం అహంతో అభిమానము పెట్టుకుని ఉన్న దేహం ఏదైతే రాదో అది అనిత్యము తప్ప అహమ్మతుకు నిత్యమే అలాగే శబ్దము నిత్యమే ఎందుకని తేఏవా ఇది ప్రత్యభిజ్ఞానా ఆవర్ణములే ఈయన ఉచ్చరించాడు ఆవర్ణములే ఈయన ఉచ్చరించాడు తప్ప ఏ ఆవర్ణములే తేఏవా ఏ వర్ణములను గురువు ఉచ్చరించారో అవే వర్ణములను ఈయన ఉచ్చరించినాడు ఈ వేదం ఉంది చూసారా ఒకప్పుడు ఎలా ఉచ్చరించేవారో ఇప్పుడు అలాగే ఉచ్చరిస్తున్నారు సేమ్ వే ఉచ్చరిస్తున్నారు ఇప్పుడు ఘన చెప్పే ఎవరైనా మంత్రం చెప్పారనుకోండి ఆ మంత్రమే చెప్పారంటారా కొత్త మంత్రం చెప్పారంటారా ఆ మంత్రమే చెప్పారు ఎందుకని అవే వర్ణములు గాయత్రి మంత్రం చెప్పాడు అనుకోండి అవే వర్ణములు అంతకు ముందు వాళ్ళు చెప్పిన వర్ణములే వీడు మళ్ళీ చెప్తున్నాడు తే ఏవా అవే వర్ణములు అవే వర్ణములు అంటే ఆ వర్ణములు పుట్టినశించివయ్యాయా లేకపోతే నిత్యంగా ఉండేవయ్యాయా నిత్యంగా ఉండేవే అయ్యాయి కాబట్టి వర్ణములే శబ్దము శబ్దమునకు అనిత్యత్వ దోషము వస్తుంది అనే మాట వసతు సాదృశ్యాత్ ప్రత్యానము కేశాదిష్వాత్ నా దాని మీరు మళ్ళీ అబ్జెక్షన్ పూర్వపక్షం కాదండి ప్రత్యభిజ్ఞానం ఉన్నా అది నిత్యం కానక్కర్లేదు ప్రత్యభిజ్ఞానం ఉంటే నిత్యమని కదా మీరు అంటున్నారు ప్రత్యభిజ్ఞానం ఉన్నప్పటికీ నిత్యం ఎందుకంటే ఉదాహరణకి వీడు గుండు చేయించుకుంటాడు ఏమంటే ఉన్నాను తర్వాత మళ్ళీ రెండు నెలలు అయ్యేప్పటికీ మళ్ళీ క్లేశాలు బాగా పెరుగుతాయి అప్పుడు వీడు ఏమంటాడు ఏమిటో అప్పుడు ఈ కేశాలను తీసాం అవే కేశాలు మళ్ళీ అవేవ కేశాహ అని అంటాడు అవే కేశములు అంటాడు అవే కేశములు అని అంటాడా వాడి హెయిర్ స్టైలు వాడి హెయిర్ స్టైలు నేను గత పదేళ్ల నుంచి చూస్తున్నానండి సేమ్ ఉన్నది అని అంటే ప్రతి కదా అది అవే కేశములు కదా కానీ మరి కేశములు అవే ఉన్నాయా లేకపోతే ఎప్పటికప్పుడు నశించి కొత్త కొత్తలు పుడుతున్నాయా ఎప్పటికప్పుడు నశించి మొత్త మొత్తగా పుడుతూ ఉంటాయి కేశములు అయినా కూడా అవే కేశములు అని వర్ణిస్తారు కదా కాబట్టి అనిత్యమైన వస్తువులయ్యేడలా కూడా పోలిక ఉన్నప్పుడు అంటే నెల రోజుల హెయిర్ స్టైల్ చేయించుకుని వచ్చాడు మళ్ళీ రెండు నెలల తర్వాత మళ్ళీ అదంతా మారిపోతుంది అప్పుడు మళ్ళీ మళ్ళీ అదే కేశం మళ్ళీ హెయిర్ స్టైల్ అదేవిధంగా చేసుకుని వచ్చాడు కాబట్టి అవే కేశములు అని మనం అంటాం వాస్తవంలో అవే కేశములు కావు వాస్తవంలో అంతకుముందు కేశములను పోలిన కొత్త కేశములు కదా అంతకుముందు కేశాలు నశించిపోయాయి వాటిని పోలిన కొంగ్రొత్త కేశములే కానీ ఆ పోలించిన బట్టి అవే కేశములు అనే ప్రత్యభిజ్ఞ ఉంటోంది కాబట్టి ప్రత్యభిజ్ఞ ఉంది కాబట్టి నిత్యములు అని చెప్పాల్సిన అవసరం లేదు పుట్టి నశించే వాటి కూడా పోలిక ఉన్నట్లయితే ప్రత్యభిజ్ఞ ఉంటుంది కాబట్టి వర్ణములు కూడా ఎప్పటికప్పుడు పుట్టి నశిస్తూ ఉంటాయి నేను రామా అంటాను ఆ వర్ణాలు మళ్ళీ మీరు రామా అంటారు అవి పుట్టి నశించాయి కానీ నేను పలికిన వర్ణములను పోలిన వర్ణములను మీరు పలికినారు కనుక అవే వర్ణములు ఇవి వీళ్ళు పలికారు అనే ప్రత్యభిజ్ఞ వచ్చింది కాబట్టి ప్రత్యభిజ్ఞని మీరు హేతువుగా చెప్పి వర్ణములు నిత్యములని సాధింపబూట సరికాదు తెలిసిందండి అర్థమైందా ఎందుకంటే ప్రత్యభిజ్ఞను బట్టి నిత్యమైపోయిందని మీరు చేతులు కడిగేసుకూర్చుంటారేమో అంత తేలిక్ కాదు అది ప్రత్యభిజ్ఞ ఉన్నా కూడా నిత్యంగా అనక్కరలేదు ఎందుకంటే అవే అన్నప్పుడు ప్రత్యభిజ్ఞ ఉంటుంది అవే ఇవి కాకున్నా వాటిని పోలినవి ఇవి అన్నప్పుడు కూడా ప్రత్యభిజ్ఞ ఉంటుంది కాబట్టి ప్రత్యభిజ్ఞ సాదృశ్యాన్ని నిర్ధారించవచ్చు లేక అవే అనే నిత్యత్వాన్ని కూడా నిర్ధారించవచ్చు ప్రత్యభిజ్ఞ ఇలాగూ ఉండొచ్చు అలాగూ ఉండొచ్చు కాబట్టి ప్రత్యభిజ్ఞా బలంతో శబ్దముల యొక్క వర్ణముల యొక్క నిత్యత్వాన్ని మీరు నిలబెట్టలేరు ఈ ఆర్గ్యుమెంట్లు సరికాదు ఎందుకంటే ప్రత్యభిజ్ఞానస్ ప్రమాణాంతరేణ బాధానుపపత్తే ఇప్పుడు ప్రత్యభిజ్ఞ రెండు రకాలు ఒకటి అవే ఇవి అనే ప్రత్యభిజ్ఞ ఒకటి రెండు వాటిని అవే ఇవి కాదు కానీ వాటిని పోలినవే ఇవి అనే ప్రత్యభిజ్ఞ రెండు కాబట్టి ఇప్పుడు ఆ దేవదత్తుడే ఏ దేవదత్తుడు అని ప్రత్యభిజ్ఞ ఉంది స్వయం దేవదత్త అన్నప్పుడు అక్కడ ఎటువంటి ప్రత్యభిజ్ఞ ఆ దేవదత్తుడు చచ్చిపోయాడు వారి స్థానంలో వారిని పోలిన కొత్త దేవదత్తుడు వచ్చాడని అలాంటి ప్రత్యభిజ్ఞ అది కాదు సాదృశ్యమూలక ప్రత్యభిజ్ఞ కాదు అది నిత్యత్వమూలక ప్రత్యభిజ్ఞయే దేవదత్తుడే దేవదత్తుడు సంచేతలు వచ్చిన ప్రత్యభిజ్ఞ కానీ సాదృశ్యాన్ని బట్టి వచ్చిన ప్రత్యభిజ్ఞ కేశముల వద్దం ఏమిటి కేశముల వద్ద ఏమిటి అదే కేశములు అన్నాడు అవే కేశములు అక్కడ ఏమిటి అక్కడ సాదృశ్యాన్ని బట్టి వచ్చిన ప్రత్యభిజ్ఞ కాబట్టి ప్రత్యభిజ్ఞ యొక్క లక్షణాన్ని మనం జాగ్రత్తగా పసిగట్టి తెలుసుకోవాలి అదే ప్రత్యభిజ్ఞ అదే అదే కేశములు అన్నప్పుడు నిత్యత్వం కాదు సాదృశ్యం అదే దేవదత్తుడు అన్నప్పుడు నిత్యం ఎందు ఇప్పుడు అవే కేశములు అన్న చోట కూడా నిత్యము అని అనొచ్చు కదా ఇప్పుడు అదే దేవదత్తుడు సోయం దేవదత్త దగ్గర దేవదత్తుడు నిత్యం కనుక ప్రత్యభిజ్ఞం వచ్చినది అవే కేశములు అన్న చోట కేశములు నిత్యము కనుక ప్రత్యభిజ్ఞ వచ్చిందే అని అంటారా అనరు ఎందుకనరు ఎందుకంటే కేశములు నిత్యము కావు అని మనకి ఇంకో ప్రమాణాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది ఏమిటి మన అనుభవం నిత్యం చూస్తూ ఉంటాం మనం మీరు వెళ్ళి హెయిర్ హెయిర్ సెలూన్ పోయి కట్ చేసుకొని వస్తాడు కాబట్టి కేశములు నిత్యము కావు అని మనకి వేరే అనుభవాన్ని బట్టి తెలుసుకోండి కాబట్టి ఆ అనుభవాన్ని జోడించి అవే కేశములు ఇవి అవే కేశములు అన్నప్పుడు కేశములు నిత్యములు గనక ప్రత్యభిజ్ఞ అని మనం చెప్పాం కేశములు సాదృశ్యాన్ని బట్టి ప్రత్యభిజ్ఞ వచ్చింది అని చెప్తాం కానీ సోయం దేవదత్త అన్నప్పుడు మాత్రం దేవదత్తుడు నిత్యత్వాన్ని బట్టి వచ్చిన ప్రత్యభిజ్ఞ ఎందుకంటే దేవదత్తుడు నశించి కొత్త దేవదత్తుడు పుట్టాడు అని చెప్పడానికి ప్రమాణము లేదు కేశములు నశించి కొత్త కేశములు వచ్చాయి అని చెప్పడానికి ప్రమాణము కలదు కాబట్టి మరో ప్రమాణాన్ని బట్టి అది నిత్యమైతే నిత్యత్వమూలక ప్రత్యభిజ్ఞని మరో ప్రమాణం చేత అనిత్యములని తేలితే సాదృశ్యాన్ని బట్టి వచ్చిన ప్రత్యభిజ్ఞని మనం నిర్ధారించుకుంటాము ఇప్పుడు కాలవ కాలం ఉంటుంది కాలం ఎప్పుడన్నా చూసారా ఎప్పుడు చూసినా అదే కాలవ అక్కడ ఉన్నది అని మనం అంటాం కాలం అంటే నీరు కదా నీరు అదే నీరు ఉండదు కొత్త నీరు వస్తూ ఉంటుంది పాత నీరు పోతూ ఉంటుంది మరి అదే కాలం అని ఎందుకన్నారు సాదృశ్యాన్ని బట్టి సాదృశ్యాన్ని బట్టి కదా అదే కొండ అన్నారు నీ మా అదే కాలవ అదే కొండ అదే కాలవాడినప్పుడు ఏ ప్రత్యభిజ్ఞ సాదృశ్య మూలక ప్రత్యభిజ్ఞ అదే కొండాన్నప్పుడో నిత్యత్వ మూలక ప్రత్యభిజ్ఞ కాబట్టి ఇతర ప్రమాణంతో జోడించుకుని మనం ప్రత్యభిజ్ఞను నిర్ధారించాల్సి ఉంటుంది ఇప్పుడు వర్ణముల దగ్గరికి రా వర్ణముల దగ్గరికి వస్తే వర్ణములు పుట్టి నశించుట అనేది అనుభవంలో లేదు అవే వర్ణములు వర్ణములు ఎప్పుడూ ఉంటాయి ఉన్న వర్ణములనే వీళ్ళు పలుకుతూ ఉంటారు లేని వర్ణములను ఎవరూ పలకడు కాబట్టి వర్ణముల దగ్గరున్న ప్రత్యభిజ్ఞ సాదృశ్య మూలకము కాదు నిత్యత్వ మూలకమైన ప్రత్యభిజ్ఞయే ఎందువల్లంటే వర్ణములు పుట్టేయని నశించేయని నీకెల్లాగా నిరూపణ అవుతుంది అవదు బాధక ప్రత్యయయ అనుపత్తే వర్ణములు పుట్టి నశిస్తున్నాయి కాబట్టి అవే వర్ణములు అన్నప్పుడు అది సాదృశ్య మూలక కాని కానీ నిత్యత్వమూలక ప్రత్యభిజ్ఞ కాదు అని చెప్పడానికి తగిన ప్రమాణము నీ వద్ద ఏమీ గలదు ఏమీ లేదు ఎందుకంటే మీరు ఎవరినైనా అడిగి చూడండి వర్ణాలు పుట్టి నశిస్తున్నట్టుగా ఎవరికైనా అనుభవంలో ఉందా ఎవళ్ళకే అనుభవంలో లేదు అందరికీ ఇదే అనుభవము గలదు ఏది అవే వర్ణములు ఉన్నాయి అదే వేదము అదే పుస్తకము అదే పాఠము కానీ చెప్పివాడు కొత్త మనిషి చెప్తాడు చదివివాడు కొత్త విద్యార్థి చదువుతాడు కానీ వస్తువు మాత్రం అదే ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నారనుకోండి కొత్తగా పైతాగర స్థిరం పుట్టిందనే అనుభవం ఉందా మీకు లేకపోతే అంతకుముందు కొన్ని వందల మంది చదువుకున్న పైఠాగ్రస్సే మీరు చదువుకుంటున్నారా మీ అనుభవం ఎలా ఉంది అది ఎప్పుడూ ఉన్నదే మనం చదువుకుంటున్నాము అని అనుభవం ఉన్నది కేశముల దగ్గర మీ అనుభవం ఎలా ఉన్నది ఎప్పుడు ఉన్న కేశములే ఇప్పుడు ఉన్నాయని అనుభవం ఉందా లేదు అక్కడ అనుభవం ఎలా ఉన్నది కేశములు ఆ కేశములు కావు కొత్త కేశములే కానీ వాటిని పోలి ఉన్నది కాబట్టి అనుభవంతో మన ప్రత్యక్ష అనుభవము అనే ప్రమాణం ద్వారా ఆ ప్రత్యవిజ్ఞక్క స్వరూపాన్ని మనం నిర్ధారించాల్సి ఉంటుంది వర్ణముల వద్ద ప్రత్యవిజ్ఞక్క స్వరూపం కేవలము అవే వర్ణములు ఉన్నాయి అనే మనకి ప్రత్యవిజ్ఞ నిత్యత్వాన్ని బోధిస్తుంది ప్రత్యవిజ్ఞానం ఆకృతి నిమిత్తమితి చే జటిలం అవుతూ ఉంటుంది ఈ మీమాంస ఈ చర్చ మీరు కొంచెం ఓపికగా దాన్ని నిర్వహించాలి అంటే మీరు నిర్వహించాలంటే నేను నిర్వహించాలని అర్థం దాని అభిప్రాయం లోకంలో ఆ గాఢశీలత బాగా తగ్గింది ఇంచుమించు లేదని కూడా చెప్పవచ్చు గాఢశీలత ఉండదు అంటే ఏమిటి వర్ణములు నిత్యమా అనిత్యమా ఇంకా దాని గురించి లోతుగా పరిశీలించడము అనే అది గాఢశీలత అది సమాజంలో ఉండదు సమాజంలో ఏదో పైపై కబుర్లకి ఏదో కాలక్షేపం చేసుకుంటారు ఏదో దేవుడు అని అంటారు అందరూ చేరతారు ఏదో పైపోయినా ఏవో నాలుగు కర్మ పైపై కర్మలు ఎవో చేసేసి లేచ లేకపోతే బాగా నలిగిపోయి ఉన్న స్తోత్రాలు ఎవో ఉంటాయి విష్ణు సుప్రభాతం లేకపోతే రామరక్ష స్తోత్రం అలా నలి జాలీసా బాగా నలక్కొట్టి నలక్కొట్టి నలక్కొట్టి పెట్టారు ప్రతివాడికి అలాగా మొదలందిస్తే చిగురి దగ్గర తేళ్తాడు వెళ్ళి అంతే కదా వెంకటేశ్వర సుబ్రహ్మతం బిగినింగ్ అందించారనుకోండి వాడు అడగా వెళ్ళిపోయి ఆఖరికి వెళ్తాడు దాంతో కాలక్షేమం చేశాడు అలాగే ఉన్నారు తప్ప యూతుగా తత్వాన్ని మీమాంస చేసే పరిస్థితి లేదు ఇంకా వేదాంత విద్యార్థులు ఉన్నారంటే వాళ్ళు అలాగే ఉన్నారు ఎలాగో ఈ కోర్సు పూర్తి చేసేసి లోకానికి వెళ్ళిపోయి పాఠం చెప్పేయాలని హడావిడే తప్ప మనం దీన్ని గాఢంగా అధ్యయనం చేద్దామనే దృష్టి వేదాంత విద్యార్థుల్లోనూ కొరబడింది పరిస్థితి అది అంచేతనే ఇప్పుడు వేదాంతా కోర్సులు రెండేళ్ల కోర్సులు వచ్చాయి రెండేళ్లలో మనిషిని కొద్దిగా సంస్కృతం కొన్ని స్తోత్రాలు రామాయణం భారతం భాగవతం కొంచెం కొంచెం కొంచెం కథలే కదా తర్వాత కొంత శంకరాచార్యులు వివేక చూడామని ఒక తత్వబోధ ఉపధి తత్వబోధన పుస్తకం ఒకటి ఉంది డెఫినేషన్స్ బుక్ అదొకటి తర్వాత వివేక చూడమని ఇలాంటివి ఇవ్వకున్నాయి తర్వాత భాష్యాలు వద్దే ఓ ఉపనిషత్తు నాలుగు జీత చాప్టర్లు చెప్పేసేటికి రెండేళ్ళు అయిపోయింది ఆయనకి పొండరా మొదలట్లని చెప్పండి అలాగా సంథింగ్ లైక్ దాట్ గాఢంగా లోతుగా పరిశీలించే స్వభావం తగ్గింది సమాజంలో అక్కడక్కడ కొద్దిమందిలో ఉంటుండే ఇగో ఇటువంటివన్నీ ఆ కేటగిరీలోకి వస్తాయి పనలేండి యు బేర్ విత్ మీ నేను డైగ్రెస్ అయ్యేదో చెప్పాను ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే వాళ్ళు పూర్వపక్షం ఏంటంటే చూడండి ప్రత్యభిజ్ఞకు మూలం ఏమిటి వ్యక్తియా ఆకృతియా అని ప్రశ్న లేవనెత్త వ్యక్తి అంటే ఇండివిజువల్ ఆకృతి అంటే స్పీషీస్ స్పీషీస్ని బట్టి ప్రత్యభిజ్ఞ వస్తుందా జాతి లేక వ్యక్తిని బట్టి ప్రత్యభిజ్ఞ వస్తుందా ఇప్పుడు ఆవును చూస్తారు ఇది ఆవు అని గుర్తుపడతారు ఇది ఆవు అని గుర్తుపడితే ఆ గొప్ప జాతి మీకు తెలుసు కాబట్టి ఇది ఆవు అని గుర్తుపట్టారు కాబట్టి ప్రత్యభిజ్ఞ ఆకృతి నిమిత్తమై ఉంటుంది ఆకృతి నిమిత్తముగా కలిగి ఉంటుంది ప్రత్యభిజ్ఞ ప్రత్యభవిజ్ఞకి నిమిత్తం ఆకృతి ఆకృతి అంటే జాతి వ్యక్తి నిమిత్తం కాదు కాబట్టి రామ ఈ ఆకృతి వ్యక్తి ఈ రెండు తెలుస్తున్నాయా మీకు ఆకృతి వ్యక్తి స్పీషీస్ ఇండివిజ్యువల్ కాబట్టి ఆకృతి అంటే జాతి వ్యక్తి అంటే ఇండివిజ్యువల్ ఇప్పుడు నేను అడుగుతా చెప్పండి ఆవు సాధు జంతువు అక్కడ ఆవు అన్నది వ్యక్తియా జాతియా జాతి అమ్మా మీరు చాలా బుద్ధిమంతులు మీకు అర్థం మీకు బాగా అర్థం మా ఆవు రెండు లీటర్ల పాలనిచ్చును ఇది వ్యక్తియా జాతీయా వ్యక్తి కదా ఇప్పుడు మీకు జాతికి వ్యక్తికి తేడా తెలిసింది కదా ఇక్కడ సమస్య ఏమిటంటే ఆవు దగ్గర జాతికి వ్యక్తికి తేడా తెలిసింది కదా రా మా అక్కడ వ్యక్తికి జాతి వ్యక్తి ఏమిటి జాతి ఏమిటి పుట్టి నశించేది వ్యక్తియా జాతీయా ఆవు దగ్గర స్పష్టంగా తెలుస్తోంది ఆవు దగ్గర వ్యక్తే ఏమిటి జాతి ఏమిటి తెలుస్తుందా పుట్టి నశించేది ఏమిటి ఆవు విషయంలో పుట్టి నశించేది ఏమిటి వ్యక్తియా జాతియా వ్యక్తి జాతి నిత్యం వ్యక్తి పుట్టి నశిస్తుంది ఓకే అది ఆవు దగ్గర తెలిసింది కదా ఇంకే రామ దగ్గరికి రండి ఈ రామశబ్దంలో రామశబ్దం అనగానేమి వర్ణములే రామ అదే రామశబ్దం వర్ణములే రామశబ్దము అంటే వర్ణములు అనిత్యం కదా అనిత్యం ఎందుకు నిత్యములే నిత్యములంటే ఇలా నిత్యములు అవే వర్ణములు ఇవ్వని ప్రత్యభిజ్ఞ ఉంది కదా దాన్ని బట్టి నిత్యములు ప్రత్యభిజ్ఞ అన్నప్పుడు దేని యొక్క ప్రత్యభిజ్ఞ అది జాతి యొక్క ప్రత్యభిజ్ఞయా లేక వ్యక్తి యొక్క ప్రత్యభిజ్ఞయా రామా అన్నప్పుడు ఆయనన్న రామానే వీడు అన్నాడు అన్నప్పుడు అది వ్యక్తి యొక్క ప్రత్యభిజ్ఞ అవ్వదు రా వ్యక్తి మా వ్యక్తి యొక్క ప్రత్యభిజ్ఞ కాదు రా జాతి మా జాతి యొక్క ప్రత్యభిజ్ఞ కదా వ్యక్తి పుట్టినే నశించింది ప్రత్యభిజ్ఞ జాతిదే కాబట్టి ఇప్పటికీ కూడా వర్ణములు పుట్టి నశిస్తూనే ఉంటాయి కానీ ఆ వర్ణములకు చెందిన జాతి నిత్యం ఆ నిత్యమైన జాతిని బట్టి ప్రత్యభిజ్ఞ వస్తుంది కాబట్టి నువ్వన్న వర్ణాహేవతు శబ్ద అన్నది కరెక్ట్ కాదు ఎందుకంటే వర్ణాహ ఏవతు శబ్ద అన్నప్పుడు వర్ణములు వ్యక్తులవి వర్ణం వ్యక్తులు వర్ణం వ్యక్తులు శబ్దము అని నువ్వంటే వర్ణం వ్యక్తులు పుట్టి నశిస్తాయి కాబట్టి ఆ శబ్ద అవిచత్వం నీ ప్రత్యభిజ్ఞ కూడా పుట్టి నశించే వ్యక్తుల యొక్క ప్రత్యభిజ్ఞే ప్రత్యభిజ్ఞ మూలము ఈ జాతి ఎందుకంటే రా అనే వర్ణం పుట్టింది నశించింది మా అనే వర్ణం పుట్టింది నశించింది కానీ రా జాతి మా జాతి నిత్యంగా మిగిలి ఉన్నాయి కాబట్టి అదే రామాన్ని వీడు ఉచ్చరించాడు అన్నప్పుడు ఇక్కడ ఉన్నది గోవే అక్కడ ఉన్నది గోవే అన్నప్పుడు అదే గోవు ఇక్కడ ఉందని కాదు అర్థం గోత్వ జాతిని బట్టి ప్రత్యభిజ్ఞ వచ్చింది అదే మనం అక్కడ గోవును చూసాం మళ్ళీ ఇక్కడ గోవును చూసాము అంటే అదే గోవు కాదు గోత్వ జాతిని బట్టి వచ్చింది ప్రత్యభిజ్ఞ అలాగే వాడు అన్న రామశబ్దమే వీడు అంటున్నాడు అన్నప్పుడు రామశబ్దము యొక్క వ్యక్తిని బట్టి రాలేదు ఆ ప్రత్య రామశబ్దము యొక్క జాతిని బట్టి వచ్చింది కాబట్టి జాతి నిత్యమవుతుంది తప్ప వ్యక్తులు అనిత్యములే అంటే వర్ణములు అనిత్యములే అని ఒక అబ్జెక్షన్ రేస్ చేస్తున్నాడు ఈ అబ్జెక్షన్ ఇది ప్రోగ్రెస్ అవుతుందో చూద్దాము కానీ నేనేమంటానంటే ఆవు దగ్గర జాతి వ్యక్తి తేడా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది వర్ణం దగ్గర జాతి వ్యక్తి తేడా మీకు అనుభవంలో ఉందా లేదు ఆర్గ్యుమెంట్ ఏదో తర్కం ఉంది కాబట్టి తర్క పటిమతో లేవనిస్తున్న ఆర్గ్యుమెంట్ కానీ అనుభవానికి అది ఫిట్ ఆర్గ్యుమెంట్ అనుభవం ఎలా ఉంది అవే వర్ణాలు వీడు ఉచ్చరిస్తున్నాడు అనే అనుభవం వర్ణముల దగ్గర జాతి వ్యక్తి భేదము అనుభవంలో లేదు ఆవు దగ్గర అనుభవంలో ఉంది కొబ్బరి చెట్టు దగ్గర అనుభవంలో ఉంది మామిడి పండు దగ్గర అనుభవంలో ఉంది కానీ జాతి దగ్గర వర్ణముల దగ్గర అనుభవంలో లేదు ఇప్పుడు పైఠాకర స్థిరం అంటే పైఠాగర స్థీరం వ్యక్తి అనిత్యము కానీ పైఠాకర స్థిరం జాతి నిత్యము అలాంటి భేదము మనకు అనుభవంలో లేదు ఈ జాతి వ్యక్తి భేదము ఆవులకి మేకలకి ఉంటాయి తప్ప వర్ణాలకు ఉండవు అని ఆ విధంగా డెవలప్ అవ్వాలి నేను ఇంకా యాంటిసిపేట్ చేసి చెప్తున్నా మొత్తానికి మీకు పరిస్థితి అర్థమైంది కదా మనం ఉన్న జటిలమైన పరిస్థితి మీకు అర్థమైంది కదా దీని నుంచి బయటపడాలి మొత్తానికి ఇప్పుడు ఎలాగోలాగా పడదాం సో ప్రత్యభిజ్ఞానం ఆకృతి నిమిత్తమితి చే కాబట్టి పూర్వపక్ష ఏమంటున్నాడంటే వర్ణముల యొక్క ఆకృతి అంటే జాతి దానిని బట్టి ప్రత్యభిజ్ఞస్తోంది వర్ణ వ్యక్తులు అనిత్యమే వర్ణ వ్యక్తులు అనిత్యమే అంటే వర్ణాహ యవకు శబ్దాన్ని శబ్దం అనిత్యమే అవుతుంది అంటే మళ్ళీ నీకు దోషం తప్పదు అని పూర్వపక్షం అర్థమైందండి పూర్వపక్షం నా ఇది అంగీకారం కాదు ఎందుకంటే వ్యక్తి ప్రత్యభిజ్ఞానాత్ మీ అనుభవాన్ని మీరు ఆలో అంచనా వేసుకోండి మీ అనుభవాన్ని అంచనా వేసుకోండి ఆవు అక్కడ చూసిన ఆవే ఇక్కడ చూసాము అన్నప్పుడు అక్కడ ఆవులు దర్శనం చేసినాము మళ్ళీ ఇక్కడ ఆవుల దర్శనం చేసినాము అని మీరు అంటారు అన్నప్పుడు ఆ ప్రత్యభిజ్ఞ జాతియా వ్యక్తియా జాతి ప్రత్యభిజ్ఞ మీ అనుభవం అలాగే ఉంది కదా ఏమండి వర్ణముల దగ్గరికి రండి ఆయనన్న రామశబ్దాన్నే మళ్ళీ నేను అంటున్నాను మంత్రోపదేశం చేస్తారు రామనామాన్ని ఉపదేశం చేశారు ఆయన రామా అంటే వీడు రామా అంటాడు అక్కడ వీడి అనుభవం ఎలా ఉంది ఆయన అన్న రామనామం వేరు నేను పలికే రామనామం వేరు అని లేకపోతే ఆయన పలికిన రామనామాన్నే నేను పలుకుతున్నాను అని అనుభవం ఆయన పలికిందే నేను పలుకుతున్నాను అని అనుభవం తర్వాత రామనా ఆయన పలికిన రామనామే నేను పలుకుతున్నాను అనుభవం ఉంది ఇంకొక అనుభవం మీరు చెప్పాలి నాకు ఇది ఆయన పలికిందే నేను పలుకుతున్నాను అన్నప్పుడు రామనామము యొక్క జాతిని మనస్సులో పెట్టుకుని అంటున్నానా లేక రామనామము యొక్క వ్యక్తిని మనసులో పెట్టుకుని ఉంటున్నానా అంటే వ్యక్తికే ప్రత్యేకజ్ఞ జాతి వ్యక్తి అనే తేడా దీని విషయంలో గుర్తించడు మనిషి అసలు అలాంటి తేడా లేదు వాడు ఆయన చెప్పిన రామనామాన్నే మేము అంటున్నాము కాబట్టి ఆయన అన్న రామనామాన్నే మీరు అంటున్నారంటే ఆయనన్న రామనామము జాతికి చెందిన రామనామాన్ని అంటున్నారా లేకపోతే ఆయన ఏ రామనామ వ్యక్తిని ఉచ్చరించాడో అదే రామనామ వ్యక్తిని మీరు ఉచ్చరిస్తున్నారా అంటే ఏమోండి మాకు ఇన్ని తెలియవండి ఆయనన్న రామనామే మేము అంటున్నాము అని చెప్తారు కాబట్టి ప్రత్యభిజ్ఞ వర్ణముల దగ్గర వ్యక్తికే ఉంటుంది జాతికి ఉండదు ఆయన చెప్పిన మంత్రమే మేము చెప్తున్నాం అంటారు తప్ప మంత్ర జాతి సమానమే కానీ మంత్రాలు వేరు వేరే అని ఎవళ్ళు అంటారు అలాగా నేను ఇందాక మీకు చెప్పారు ప్రశ్న అంటాం ఆయన చదువుకున్న పైతాగరస్తే మళ్ళీ నేను చదువుకుంటున్నానంటాడు తప్ప ఆయన చదువుకున్న పైతాగరస్ ఆయనతోటే నశించిపోయింది నేను ఇంకో పైతాగ్రస్ చదువుతున్నాను కానీ జాతి మాత్రం సమానం అలా ఉందా అలా లేదు కాబట్టి వర్ణముల దగ్గర ప్రత్యభిజ్ఞం వ్యక్తులకే ఉంటుంది కనుక వర్ణ నిత్యము ఓకే మళ్ళీ అది వివరిస్త ప్రత్యుచ్చారణం గవాదివ్యక్తివత్ అన్యా అన్యా అన్యా అన్యా వర్ణవ్యక్తయ ప్రతీయేర తప్ప ఆకృతినిమిత్తం ప్రత్యభిజ్ఞానం స్యాత్ చాలా స్పష్టంగా ఉంది భాష్యం ఆ వాక్యం చదివింటే నాకే ఇందాక తేలికే చెప్పండి ఇవన్నీ ఆయన చాలా బాగా స్పష్టం చేశారు ఎలాగంటే మీ అనుభవాన్ని మీరు చెప్పండి ప్రత్యభిజ్ఞానము వ్యక్తి మూలకమా ఆకృతి మూలకమా అని మనం చర్చిస్తున్నాం చూడండి ఇప్పుడు అక్కడ ఆవు దర్శనమైనది ఇక్కడ ఆవు దర్శనమైనది అనే ప్రత్యభిజ్ఞానం దగ్గర అది ఆకృతిని బట్టి ప్రత్యభిజ్ఞానమా వ్యక్తిని బట్టి ప్రత్యభిజ్ఞానమా ఆకృతిని బట్టి ప్రత్యభిజ్ఞానం ఎందుకని అలా చెప్పాల్సి వచ్చింది ఎందుకేమిటండి ఆ ఆవు వ్యక్తి వేరు ఈ ఆవు వ్యక్తి వేరు వ్యక్తులు వేరుగా ఉన్నాయి కానీ ప్రత్యభిజ్ఞ ఉంది వ్యక్తులు వేరుగా ఉన్నా ప్రత్యభిజ్ఞ ఉన్నది కాబట్టి ఈ ప్రత్యభిజ్ఞ దేని వల్ల వచ్చింది ఆకృతిని బట్టి వచ్చింది కాబట్టి ఆకృతి మూలక ప్రత్యభిజ్ఞ ఎప్పుడు ఉంటుందో తెలుసిన వ్యక్తులు భిన్న భిన్నంగా ఉన్నప్పుడే ఉంటుంది అన్యాహ అన్యాహ ఆ బహువచనమైతే అన్యాగౌ ఆవు అన్యము ఈ ఆవు కానీ అక్కడ ఆవు దర్శనమైంది ఇక్కడ కూడా ఆవు దర్శనమైనది అనే ప్రత్యభిజ్ఞ దేన్ని బట్టి వచ్చింది జాతిని బట్టి వచ్చింది జాతిని బట్టి వచ్చిందని మీరు ఎలా చెప్పగలరు వ్యక్తులు వేర్వేరుగా ఉన్నాయి కనుక కాబట్టి జాతి మూలక ప్రత్యభిజ్ఞకి బేసిక్ కండిషన్ ఏమిటి ద వ్యక్టీస్ మస్ట్ బి డిఫరెంట్ అప్పుడే జాతి మూలక ప్రత్యభిజ్ఞ వస్తుంది కానీ రామశబ్దం దగ్గరికి వస్తే ఆయన ఉచ్చరించిన రామశబ్దాన్నే వీళ్ళు ఉచ్చరించినారు అన్నప్పుడు అక్కడ ఆయన ఉచ్చరించిన రామశబ్దము వేరు వీళ్ళు ఉచ్చరించిన రామశబ్దము వేరు అనే వ్యక్తి భేదము మీకు అనుభవానికి వస్తోందా రావట్లేదు ఆవు వేరు ఈ ఆవు వేరు అనే వ్యక్తి భేదం అనుభవానికి వచ్చిన చోట జాతిని ఆశ్రయించాల్సి వచ్చింది ఇక్కడ అలాంటి అనుభవం కలగట్లేదు ఇక్కడ ఎలాంటి అనుభవం కలుగుతోంది ఆయన ఏ రామశబ్దం వ్యక్తిని ఉచ్చరించినాడో వ్యక్తి అంటే ఇండివిజువల్ ఆ పర్టికులర్ అదే రామశబ్దం వ్యక్తిని మేము ఉచ్చరించినాము ఆయన ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తే అదే మంత్రాన్ని మేము ఉచ్చరించినాము అని మీకు వ్యక్తి మూలక వ్యక్తులు వేర్వేరు అనుభవం కలగటం అదే వ్యక్తి అనే అనుభవమే కలుగుతుంది కాబట్టి ఇక్కడ వర్ణముల దగ్గర వ్యక్తి మూలక ప్రత్యభిజ్ఞయే కానీ జాతి మూలక ప్రత్యభిజ్ఞ కాదు ఎప్పుడైతే వ్యక్తి మూలక ప్రత్యభిజ్ఞ అన్నారో వ్యక్తులు నిత్యమవుతాయి కదా జాతి మూలక ప్రత్యభిజ్ఞ అంటే వ్యక్తులు అనిత్యమవుతాయి వ్యక్తి మూలక ప్రత్యభిజ్ఞ అంటే వ్యక్తులు నిత్యమవుతాయి కాబట్టి వర్ణములే శబ్దము